హరిహి కర్త ఏడవ అధ్యాయం పదహారు గంటల అజ్ఞానం ఆ గదిలో చాలా మందిని ఉన్నారు అయినా నిశ్శబ్దం తాండవిస్తోంది మా కళ్ళ ముందు ఎనభైవ పడిలో ఒక మహాపండితుడు తేజవమూర్తి శ్రీనివాసుని భక్తుడు అయిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కదల్లేని స్థితిలో మంచం మీద తన చేతిలోని తిరుమలేశిని ప్రసాదం వంతా తన నియామక పత్రం వంక ఉద్వేగం సంభ్రమం నిండిన కళ్ళతో ఏకంగా చూస్తున్నారు శర్మగారి కళ్ళద ధారాపాతంగా భక్తి బాష్పాలు రాలుతున్నాయి వణగుతున్న అతి కష్టం నోరు విప్పి ఇన్నాళ్లకు నా మీద చేయగలిగిందా స్వామి అంటూ తిరుమలేశని కలుసుకుంటుంది చూస్తున్న మా అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి అప్పుడు అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడానికి మరో పదహారు గంటలు బట్టి తిరుమల శ్రీనివాసుని తన భక్తి పూర్వక అక్షర మాలలతో అను మహాభక్తులుగా తాళ్లపాక అన్నమాచార్య గురించి తెలియని ఆంధ్రలు ఉన్నారు ఆయన భక్తి భావంతో రాసిన కీర్తనలు ముప్పై పైగా ఉన్నాయి అన్నమయ్య భక్తితో సాగించిన సాహితీ యజ్ఞంలో విలువల్ని ఆరాధనని గుర్తించిన అప్పటి పాలకులు ఆ కీర్తనలన్నింటినీ తామ్ర పత్రాల మీద చెక్కించారు వాటిలో కొన్నింటికి గోసాయిల ద్వారా గ్రామాల్లో ప్రచారం లభించి ఆ రకంగా ప్రచారంలోకి రావటం వల్లే ఈనాటికి ప్రతి తెలుగు తల్లి నోట వినిపిస్తుంటుంది జోలపాట జో అచ్యుతానంద జో జో ముకుంద అలా ప్రచారానికి వినియోగించిన తామర పత్రాలని ఆలయంలోని నిక్షిప్తం చేశారు ఎవరు చేశారో ఎప్పుడు చేశారో తెలియదు ఆ సంకీర్తనాల మహంతుల యాజమాన్యంలో ఆలయ నిర్వహణ జరుగుతున్న ఇరవైవ శతాబ్దం కాలంలో బయటపడింది అలా బయటపడిన వాటిలో పదకొండు మాత్రమే మనకి లభ్యమయ్యాయి ఆ కీర్తనలు వ్రాతప్రతులు తయారు చేయడంలో వేటూరు ప్రభాకర్ శాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తదితరులు గణనీయమైన కృషి చేశారని చెబుతుంటారు నాకు ముందు టిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీ రాజగోపాల్ రాజు దాదాపు మూడు దశాబ్దాల పాటు టీటీడీకి అనేక స్థాయిల్లో సేవలందించిన శ్రీ చలికని అన్నారావుల సారథ్యంలో ఈ అన్నమయ్య కీర్తనల ప్రచురణ ఆరంభమైంది విద్యా సంస్థలలోని ఒక పండితుడు రామసుబర్మకి ఈ సంకలనాలను తయారు చేసి ముద్రింపు చేసే బాధ్యతను అప్పగించారు అప్పట్లో టిటిడి సంగీత కళాశాల ప్రిన్సిపల్ ఉన్న మేదనూరి కృష్ణమూర్తి సారథ్యంలో కళాశాల విద్యార్థులను ఈ సంకీర్తనలకు బాణీలు కట్టేందుకు ప్రోత్సహించడం కోసం వాళ్లకు ఆర్థిక సహాయాన్ని కూడా శ్రీ రాజగోపాల రాజు ఏర్పాటు చేసింది అలా మేదనూరి గురుత్వంలో తయారైన వారే ప్రముఖ గాయకుల్లో ఒకరైన శ్రీమతి సోమరాజు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ ఆ రకంగా అన్నమయ్య సంకీర్తనాల పరిరక్షణకు ప్రచారానికి పునాదులు వేసిన ఘనత వాళ్ళందరికీ దక్కుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన రెండు మాసాల తరువాత ఒకరోజు రామసుబర్మ గారిని పిలిపించి ఆయన విభాగంలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాను ఆయన వివరించిన దాన్ని బట్టి ఆ రాగిరేకులలోని సంకీర్తనాలకు తెలుగు వ్రాతపత్రులైతే తయారయ్యాయి కానీ తామరపత్రాలని పరిరక్షించే కార్యక్రమం వేలాది కీర్తనలకు ఎడిటింగ్ ప్రింటింగ్ ఇంకా జరగాల్సి ఉంది అలాగే ఆ మాండలికాల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఆ సంకీర్తనల్లోని అనేక మాటలకు అర్థాలు వ్రాయాల్సి అది ఒక బృహత్ కార్యక్రమం ఎన్ని దశాబ్దాలైనా పట్టచ్చు ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనలు జనబాహుళ్యంలోకి చచ్చుకుపోయాయి ఆ సాహిత్యంలో ఉండే సంస్కృత తెలుగు భాష ప్రయోగాల మూలంగా ఆ కీర్తనలు పండితుల్ని పామర్లని సైతం ఆకర్షించాయి ఆ కీర్తనల్లో శాస్త్రీయ ధోరణి ఉంది జానపద ప్రయోగం ఉంది లాలిపాటలుగా చలామణి అయ్యే లాలిత్వం ఉంది శృంగార కళవం భావం ఉంది భజన లక్షణం ఉంది పొంగి పొరలే భయోదారాధన ఉంది నిజానికి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొక్కటే సరి భూమి ఒకటే తమ సమాజ తత్వాన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రచారంలోకి తీసుకువచ్చిన వాడు కూడా అన్నమయ్య అన్ని వయసుల వారిని అన్ని వర్గాల వారిని కూడా ఈనాటికి ఆకర్షించగలుగుతున్నాడు అయితే అన్ని కీర్తనల్లోని లక్షణం భగవంతైన నీలలను వర్ణించడం భగవద్ మాధుర్యాన్ని మనకు పంచిపెట్టడం ఎంత లోతైన విశాలమైన భక్తి వేదాంత తత్వాన్ని అన్నమయ్య తన సాహిత్యంలో చిందించారంటే ఈనాటికి ఆ సాహిత్యం పైన పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి ఉంటాయి కానీ త్యాగరాజు కీర్తనల మాదిరిగా అన్నమయ్య కీర్తనలు గురు శిష్య పరంపర ద్వారా ప్రచారంలో కొనసాగుతున్నవి కావు అందువల్ల ఈ కీర్తనల రాగి రేఖలు బయటపడ్డాక తెలిసిన విషయం ఏమంటే ప్రతి సంకీర్తనకు రాగం మాత్రమే వాటిలో ఉదాహరించబడింది అంటే ఏ సంకీర్తనను ఏ రాగంలో అన్నమయ్య పాడుకున్నారో తెలిసింది కానీ వాటికి స్వరం తెలియదు ప్రతి శ్రీ వెంకటేశయ ముఖం మాత్రం ఈ కార్యక్రమం గురించి అధ్యయనం చేస్తున్న కొద్దీ నాలో ఆసక్తి తెలియదు ఇంతటి సాహితీ విలువలు భక్తి ప్రమాణాలు కలిగిన సంకీర్తనల్ని ముద్రంచి ఊరుకుంటే సరిపోయి వీటిని తీసుకురావాలి అందరూ విని ఆనందించాలి ప్రతి ఇంకా ప్రతి నోట ఈ కీర్తనల మాధుర్యం పొంది పడాలి అన్న తహతహ నాలో పెరిగిపోయింది ఫలితంగా ఈ విలువైన సాహిత్య సంపదను పరిరక్షించేలా అదే సమయంలో ప్రతి ఇంకా ప్రతిధ్వనించేలా ఈ సంకీర్తనల ప్రాచుర్యం కూడా కల్పించే లక్ష్యంతో అన్నమాచార్య ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం జరిగింది అలా ఏర్పాటైన ప్రాజెక్టుకి స్పెషల్ ఆఫీసర్గా ఆ తర్వాత కాలంలో డైరెక్టర్గా టీటీడీ కాలేజీలో అధ్యాపకుడైన కామిశెట్టి శ్రీనివాసుల్ని నిర్మించింది సాహితీ సంకలనాలు తయారు చేయడం నిద్రింపజేయటం అలాంటి బాధ్యత ప్రొఫెసర్ సుబ్బరాయి సర్మంది కాక ఆ సంకీర్తనలకి సంగీతం జోడించి వాటిని ప్రచారంలోకి తీసుకురావడం కానిశెట్టి శ్రీనివాసుల బాధ్యత అన్నమయ్య కీర్తనలు లిఖించి ఉన్న తామర పత్రాలను పరిరక్షించడం దగ్గర నుంచి అన్ని సంకీర్తనలను ప్రచురింపజేయటం వాటికి ప్రముఖ సంగీత విద్వాంసుల సహాయంతో ఆయా రాగాలకు తగినట్లుగా స్వరస్థానాలను నిర్ణయింపజేయటం ప్రముఖ గాయకులతో గానం చేయించడం ఒక ఔత్సాహిక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఊరూరా ఈ కీర్తనలను ప్రచారం చేయించడం ఆడియో వీడియో క్యాసెట్లు తయారు చేయించడం భజన కీర్తనల ఆధారంగా చక్క భజనలు కోలాటాలు నిర్వహించటంలో భజన బృందాలకు శిక్షణ ఈ బృందాలని ఏటా మెట్లొత్సవానికి ఆహ్వానించడం విద్యార్థులకు కుటీలు నిర్వహించడం ఆ కీర్తనలకు నృత్య రూపాలను ప్రోత్సహించడం వేరే కార్యక్రమాలతో పాటు తాళపక్క గ్రామాన్ని టీటీడీ దత్తత తీసుకోవడం వరకు ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ఉన్నాయి ప్రాజెక్టు తరపున విశ్వవిద్యాలయాల్లో అన్నమయ్యపై పరిశోధనలు కూడా ప్రోత్సహించే పని మొదలుపెట్టాం అలా మొదటి దశలో డాక్టరేట్ పొందిన వాళ్లు శ్రీ మేడసాని మోహన్ శ్రీ పిఎల్ఎన్ ప్రసాద్ ఆ ప్రాజెక్టులో భాగంగానే శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి బాలాజీ పంచరత్నమాల దానం చేశారు కుమారి శోభారాజు బాలకృష్ణ ప్రసాదులతో ఒక గాయక బృందం ఏర్పాటైంది కామిశెట్టి శ్రీనివాసుల వ్యాఖ్యానంతో వైద్యనాథన్ తదితర వాద్య కళాకారులతో ఈ బృందం అన్నమయ్య కీర్తనలను ఊరూరా సంగీత ప్రదర్శనలు ఇవ్వటం ఆరంభమైంది ప్రముఖ సంగీత విద్వాంసులు నిర్ణయించిన విధంగా ఆయా రాగాలకు స్వరాలు పూర్చి సాధన చేస్తూ ఈ బృందం ఇస్తున్న ప్రదర్శనలకు అనూఖ్యమైన స్పందన వచ్చింది అన్ని భక్తి గీతాలే ఆయన జనం విపరీతంగా ఆదరిస్తున్నారు నిజానికి ఈ సంగీత ప్రచార కార్యక్రమం ఆరంభంలో నాకు పెద్ద సంకటం ఎదురైంది శాస్త్రీయ సంగీత విద్వాంసులంతా ఈ కీర్తనల్ని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోనే పాడాలంటారు అలా చేస్తే జనసామాన్యంలో వీటి ప్రచారం లభించదేమో అన్నది మా దగ్గర అందుకే రాగానే స్వరాన్ని శాస్త్రీయంగా ఉంచుతూ ఆలాపన తగ్గించి పామర జనరంజికంగా ఉండేలా ఈ కీర్తనల్ని గానం చేయాలని సూచించాను అలా శాస్త్రీయ లలిత సంగీతాల మేళ తయారైన అన్నమయ్య కీర్తనలే ఇప్పటికీ టీటీడీ వారి ఆడియో క్యాసెట్ల రూపంలో ప్రచారంలో ఉన్నాయి ప్రతి నెల కొన్ని కొత్త సంకీర్తనల్ని ఈ బృందం విధిగా సాధన చేసి తీరాలని అలా సాధన చేసిన వాటిని బయట కార్యక్రమాల్లో పాడే ముందు ఒకసారి నా బంగ్ళాలను సమీక్షించుకోవాలని నిర్ణయించి అలా నెలకోసారి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ అన్నమాచార్య ప్రాజెక్టు దాయక బృందంతో నా సంగీత సమీక్షలు జరుగుతుంది అలాంటి ఒక రాత్రి మా సంగీత సమీక్ష చర్యలో కామిశెట్టి శ్రీనివాసులు లేవనెట్టి అంశం ఆ రాత్రంతా నాలుసుడి బిందాలు సృష్టించేది తెల్లవారే ఒక మహోన్నతమైన పరిణామానికి దారితీసింది ఆ రాత్రి మా సంగీత సమీక్ష విశాక కామిశెట్టి శ్రీనివాసులతో మాటల్లో నేను మర్నాడు బెంగళూరు వెళ్తున్నామని చెప్పాను అది వింటునే శ్రీనివాసులు సార్ మీరు ఏం అనుకోకపోతే వచ్చిందని మాట చెప్తాను బెంగళూరులో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఉంటుంది వారిని మీరు ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి పలకరిస్తే బాగుంటుందేమో ఎందుకంటే ఈవేళ మీరు అన్నమాచార్య ప్రాజెక్టు వంటి బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూలకారకుల్లో ఆయన ఒకరు మీద లభ్యమైన కీర్తనలను దాత తుర్లోకి మార్చడంలోను వాటి తెలుగు నుడికారాన్ని మాండలికాన్ని స్పష్టంగా గుర్తించి ఇప్పటి తెలుగులోకి అన్వయించడంలోను ఆ కీర్తనల్లోని వైశిష్ట్యాన్ని అధ్యయనం చేసి వెలుగులోకి తీసుకురావడంలోను ఇలా అనేక సంవత్సరాల పాటు కీర్తనల మీద అమిశ్రాంతంగా కృషి చేసిన మహాపురుషుల్లో అనంతకృష్ణ శర్మ గారు ఒకటి వారితో పాటుగా ఈ మహత్కార్యాన్ని సాగించిన మేటూర్ ప్రభాకర శాస్త్రి గారికి వారి సహాయకులకు కూడా ఇతోధికంగా గౌరవ పురస్కారాలు లభించాయి ఇటువంటి గుర్తింపుకి నేర్చుకోకుండా మిగిలిపోయిన మహనీయుడు రాళ్లపల్లి వారు అంటూ చెప్పబడిపోయాడు వీలైతే కలవడానికి ప్రయత్నిస్తానని నేను చెప్పడంతో రాళ్లపల్లి వారి అడ్రస్ కూడా ఇచ్చి వెళ్లిపోయాడు అతను వెళ్లిపోయిన దగ్గర నుంచి నాకు మనస్సు తొలి చేయడం ఆనందమైంది అంతకుముందు ఎన్నడూ నేను రాళ్లపల్లి వారిని వారి పాండిత్య ప్రకర్ష గురించి అసలు తెలియదు కాబట్టి నాకుగా నేను వారి గురించి ఎలాంటి అంచనా వేయలేను ని మనసులో ఆలోచనలు సుడుగులు పెరుగుతున్నాయి ఇంతటి ప్రాజెక్టు ఇవాళ్ళ అవతరించడానికి ఆర్జుల్లో రాళ్లపల్లి వారు ఒకరు శ్రీ వెంకటేశ్వరుని కీర్తించే అన్నమయ్య భక్తి సాహిత్యం వెలుగులోకి రావడానికి కారకల్లో రాళ్లపల్లి కూడా ఉన్నారు ఇవాళ సులువుగా ఆ సాహిత్యం మనకు అర్థమయ్యేలా రూపం కృషి చేసిన వ్యక్తి రాళ్లపల్లి ఆయన ఆయన సమకాలికలకు ఆ భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వారికి లభించిన గుర్తింపు ఆయనకు లభించలేదు ఇదే ఆలోచనతో నిద్రపట్టలేదు రాళ్లపల్లి వారి విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందన్న అపరాధ భావన అంతరాంతరాళలో నన్ను కొలు ఈ లోపం ఎలా జరిగింది అన్న ప్రశ్న దీన్ని ఎలా సవరించాలి అన్న వేదన నా మస్తిష్కాన్ని మగించేస్తూ అలా ఎంత సమయం గడిచిందో తెలియదు ఉన్నట్టుండి అర్ధరాత్రి ఒంటి ప్రాంతంలో ఏదో ఒక దివ్య శక్తి నన్ను ఆవహించినంత ఆదేశం కలిగింది అప్పటికప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోన్ చేసి నిద్రలేక చెప్పాను చూడయ్యా నేను తెల్లవారుజామున ఆరు గంటలకు బెంగుళూరుకు బయలుదేరాలి ఆలోగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ఒక నియామక పత్రం శ్రీవారి గోల్డ్ డాలరు ఒక శాలువ శ్రీవారి ప్రసాదం లడ్డు అక్షంతులు వగేరా చరంజామా అంతా నా బంగళాకు చేరిపోవాలి మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్ఘంతపోయాడు ఎందుకంటే ఆస్థాన విద్వాన్గా ఎవరిని నియమించాలన్నా టిటిడి బోర్డు ఏటా ఒక నిపుణుల కమిటీని నియమించాలి ఆ కమిటీ వారు ఏ ఏ రంగాలలో ఆస్థాన విద్వాంసులు ఇంకా నియమింపబడలేదో చూసి ఆ రంగాలలో నిష్ణాతుల పేర్లు పరిశీలించి పేర్లు సిఫార్సు చేస్తే ఆ సిఫార్సుని బోర్డు అంగీకరించి ఆయా నిష్ణాతులను పంపితే వారు అంగీకారం తెలిపితే అప్పుడు వారికి తిరుమల బ్రహ్మోత్సవాల సదస్సులో మర్యాదలు చేసి ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ప్రకటించాలి ఇది నిర్ణీత విధానం అంతా వింటూనే అతను ఈ విధి విధానం గురించి ఏదో మాట్లాడబోతే నేనే వారించాను అదంతా అలవంతమయ్యా తెల్లవారేటప్పటికి నేను చెప్పిన విధంగా జరిగిపోవాలి అంటూ ఆదేశించింది అప్పటికి నా మనసు కూదుతపడింది మిగతా రాత్రి నిద్రపట్టింది టీడీ ఉద్యోగుల సమర్థత కారణంగా ఉదయం నేను బయలుదేరే సమయానికి అన్ని రెడీ అయిపోయాయి బెంగుళూరు వెళ్తూనే ముందుగా శర్మగారింటి కబ్బు చేసి ఆ ప్రకారంగా ఆ మధ్యాహ్నం మూడు గంటలకు నేను నా భార్య గోపిక కలిసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారింటికి ఈ గౌరవ పురస్కార సరంజా మాత్రం వెళ్లాం వెళ్లేసరికి ఆ ఇంటి వాతావరణంలో చాలా మంది ఉన్నారు వాళ్ల ముఖాల్లో దిగులు తొంగి చూస్తుంది ఏంటి అని అడిగితే ఎవరో చెప్పారు శర్మగారికి బాగుండటం లేదని మేము లోపలికి వెళ్లాం ఆ గదిలో నిశ్శబ్దం తాండవీస్తాను శర్మగారు ఒక వారం రోజులుగా సుఖిలో లేరుట ఆయన కొడుకు కోడలు కాబోలు నన్ను దగ్గరకు తీసుకుండి చర్మగారి చెవిలో పిలిచాడు ఆయన పలుకలేదు మళ్ళీ నాలుగైదు సార్లు గట్టిగా పిలుస్తూ చెప్తున్నాడు మీకోసం తిరుమల నుంచి ప్రసాదం వచ్చింది ప్రసాదం వచ్చింది ఈసారి కొద్దిగా కదిలిగి వచ్చింది అతి కష్టం మీద ఆయన కళ్ళు పిలిచారు అర్ధ నెమ్మలత నేత్రాలతో ఆ విద్వాంసుడు నా వంక చూస్తున్నారు ఆయన కొడుకు నేనెవరో చెప్తున్నా ఆయనకి ఏం అర్థమైందో నాకు తెలియదు నేను మాత్రం ఏదో అనిర్వచనీయమైన అనుభూతిలోనవుతూ శ్రద్ధా ప్రపొక్తులకు ఆ డాలర్ హారాన్ని వారి మెడలో వేశాను శాలువా కక్కాన్ ఆస్థాన్ విద్వాంసుల నియామక పత్రాన్ని శ్రీవారి ప్రసాదాన్ని వారి చేతుల్లో పెట్టి నమస్కరించాను కొనుకులు వారికి కొద్దిగా మెడ ఎత్తి నడుము క్రింద దిండ్లు అమర్చి వెనక్కి వాలి స్థితిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశాను అప్పుడు గమనించాను ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నాను కానీ దృష్టి నా మీద లేదు తన చేతిలోని శ్రీవారి ప్రసాదం మీద ఆ నియామక పత్రం మీద ఉంది ఆయన కంటి కంటే ఏకధారగా కారుతున్నాయి పెదిమలుగు వంకుతున్నాయి క్రమంగా నోరు పెగిలేను పెద్ద కంఠంతో ఏమేమో అంటున్నారు అర్థం కావటం లేదు చెవి దగ్గరగా పెట్టి వింటున్నారు పొడుపు చివరికి భక్తి పారవశంతో వారు మాకు వినపడిన మాటలు ఇన్నాళ్లకు నా మెత్తగలిగిందా స్వామి ఆ ఆనందానుభూతిలో వారిని ఇంకా ఇబ్బంది పెట్టకూడదను మరో పది తర్వాత నేను బోక మా పని మీద వెళ్లిపోయాను మరో పదహారు గంటల తర్వాత ఆ మర్నాడు ఉదయం నేను గోతిక తిరుపతి బయలుదేరే హడావుల్లో ఉండగా మా బెంగుళూరు గెస్ట్ హౌస్ మేనేజర్ న్యూస్ పేపర్ తీసుకువచ్చి చూపించారు మొదటి పేజీలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ఫోటోట్లు చెప్పుకున్నాం ఆ వార్త మా పలకరింపు గురించి కాదు వారి ప్రాణవాయు అనంత విశ్వంలో లీనమైపోవడం గురించి ఆ ముందు రోజు మేము వారిని కలిసి వెళ్లిన పది నిమిషాలకే తిరుపతి ప్రసాదం చేతిలో ఉంచుకునే వారు స్వర్గస్థులయ్యారు ఏమిటి ఎందుకు ఇలా జరిగింది జరిగిందంతా యాదృచ్ఛికమా దర్వాత రాళ్లపల్లి వారిని ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తూ నేను ఉత్తర్వులు అందించిన వివాదాస్పద తీరు బోర్డు మీటింగ్ లో ఆమోదానికి ప్రవేశపెట్టాను టీటీడీ బోర్డుకు మాత్రమే నిర్ణయాధికారం ఉండే ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎలాంటి విచక్షణాధికారాలు లేవు ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనకు అలాంటి విచక్షణాధికారాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీసులను తక్షణం టీటీడీ నుంచి ఉపసంహరించవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం అప్పట్లో బోర్డుకింది ఈ సంగతి నాకు తెలుసు కానీ జరిగిపోయిన దానికి ఏమీ చేయలేను కనుక బోర్డు చేసే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి మానసికంగా సిద్ధపడిపోయాను అయితే నా వివరణ అంతా విన్నాక నా ఈ చర్య ఎటువంటి వాదోపవాదాలు లేకుండా చైర్మన్ బి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది అప్పుడు నేను నాగిరెడ్డి గారిని అడిగాను ఒకవేళ రాళ్లపల్లి వారు ఇంకా జీవించి ఉంటే ఇప్పుడు నేను చేసిన పనికి మోడీ ఎలా ప్రతిస్పందించి ఉండేది విజయ ఫిలిమ్స్ పతాకం మీద అనేక రకాల కథలకు సినిమా రూపాన్ని కలిగించిన నిర్మాత అయిన నాగిరెడ్డి సినిమా లాంటి ఈ కథ మరోసారి నమ్మను వేసుకున్నట్టున్నారు క్షణాల పాటు మాట్లాడలేదు తర్వాత సాలోచనగా చూడండి ప్రసాద్ గారు ఏది ఎలా జరగాల్సిందో అలా జరిగిందని సరిపెట్టుకోవటమే తప్ప అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు జవాబు ఆశించకూడదు సరేనా అంటే ఇది ఇలాగే జరగాలని ప్రాస్పెక్ట్ ఉందనుకోవాలా ఆలయంలో లభించిన రాగిరేకులలోని సాహిత్యాన్ని పఠనయోగ్యమైన తెలుగులో పరిష్కరించే బృహత్ కార్యక్రమాన్ని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకు పంతొమ్మిది వందల దేవస్థానం వారు అప్పగించారు అప్పటికి ఆరు సంపుటాల ముద్రించడం జరిగింది నాటి నుంచి అన్నమయ్య సాహిత్యంలో మిళితమయ్య తెలుగు తమిళ కన్నడ నిఘంటువుల ఆధారంగా ప్రకరణార్థాలను గుర్తించి ఆయా భాషల మాండలికాల్లో వచ్చిన మార్పులకు తగినట్లుగా ఆయా పదాలు అర్థాలను వివరించడం ఆ సాహిత్యంలో ఉన్న విశేష కావ్య ప్రయోగాలను చర్చించటం అలా ఇరవై సంపటాలను పరిష్కరించటం రెండు సంపటాల్లోనే నూట కీర్తనలకు స్వరాలు కూర్చడం సంగీత ప్రయోక్తలకు ఉపయుక్తంగా ఉండేలా అన్నమయ్య సంకీర్తనలలోని ముప్పై రాగాల లక్షణాలను వివరించి వాటి విశిష్టతలను చర్చించడం వగేర జటిలమైన బాధ్యతలను ఈ బృహత్ సాహిత్య యజ్ఞంలో భాగంగా రెండు దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా నిర్వర్తించిన సంగీత సాహిత్య పరిపూర్ణుడు శ్రీ అనంతకృష్ణ శర్మ